కీర్తన నూట నలభై నాలుగు అవధారుదేవా హరికుల రామా వివిధమైనీ బంటు వెలయుచున్నాడు అది కలశాపురము హనుమంతరాయుడు కథనములోనరసులగొట్టి ఎదుట నిందరిలోన ఏకాంగ వీరుడై కొదలేక ప్రతాపించి కొలువయి ఉన్నాడు చల్లని వనాల నీడా సగుడుకొండలోన ఒల్లెగా వేసుకొన్న వలముతోడా పల్లదానవలకెలు పంతమునెత్తుకొని పొల్లున మంటపములో కొలువయి ఉన్నాడు పెక్కు పండ్లగొలలు పిడికిటబట్టుకొని చక్కగా పెరిగి పెద్ద జంగ చాచి క్కున శ్రీవేంకటాద్రివయిన సర్వేషా కొక్కక నీపై భక్తి కొలువై ఉన్నాడు